వాళ్ళు ఆరంభిస్తారు నమస్తే అండి నమస్కారం చెప్పండి సనాతన భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది ఒక సంస్కారంగా గుర్తించారు మన ప్రాచీనమైనటువంటి మహర్షులు పదహారు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక సంస్కారం వివాహం అంటే మనిషిని సంస్కారవంతమైనటువంటి మనిషి సమాజానికి కావాలి అనుకుంటే ఈ సంస్కారాన్ని మనిషికి జరిపించవలసి ఉంటుంది అటువంటి దాంట్లో వివాహం చాలా ప్రాధాన్యత ఉంది మన సంస్కారం అటువంటి వివాహాల్లో ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా ఆయా సంస్కారానికి సంబంధించినటువంటి ఆ మనిషిని పునీతం చేయడానికి ఉద్దేశించబడింది అటువంటి మంత్రాలు తీసుకొచ్చి ఒక తప్పుగా ఆ ఏదైతే మనం వ్యాఖ్యానం చేస్తున్నారో అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక మంత్రానికి వ్యాఖ్యానం చేయాలి అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మజైతని చెప్పేసి వేదమంత్రానికి వ్యాఖ్యానం చేయాలంటే ఇతిహాసాలు పురాణాలు అవన్నీ కూడా తెలిసిన వాడే అది లేకుండా చెప్తే వేదమంత్రం పారిపోతుందని చెప్పేసి ఒక శ్లోకం ఉన్నది అటువంటి పరిస్థితుల్లో షడెన్ ఆరు ఆరు అంగాలు ఉంటాయండి వేదానికి వ్యాఖ్యానం చేయాలంటే అవి చెప్పిన మాత్రమే వేదాన్ని వ్యాఖ్యానం చేయగలుగుతాది అట్లాగా కాకుండా ఏదో అల్పజ్ఞానం తోటి చేసుకొచ్చి వేదానికి వ్యాఖ్యానం చేయడం అనేది పూర్తిగా తప్పు ఇది మన సంస్కృతి మీద పెరుగుతున్న దారి మాత్రం కదా